అర్థం ఏమైంది ఇప్పుడు దీక్షా విరమణ అయిపోయిందిగా విజయదశమినాడు దీక్షా విరమణ చేసేస్తాడు కంకణ ధారణ తీసేస్తాడు తీసేస్తే ఏమైపోయింది ఇప్పుడు అంటే మరల మామూలుగా స్వేచ్ఛాజీవిగా భోగిగా జీవించేయచ్చు అనుకున్నాడు అనుకోడు ఏమైపోయాడు ఇప్పుడు ఇది బాహ్య అభ్యంతర భేదం యన నువ్వు కింద ఒకటి పర్వతం దగ్గర నుంచి మొదలు పెడితే ఆనంద నిలయం వరకు ఏడు పర్వతాలు ఎక్కే వరకు ఈ చివరి నుంచి వరకు ఉన్నదంతా ఒకటే ఆ ఉన్నదంతా ఈశ్వరుడే అనేటటువంటి భావంతో ఉంటాయి పూర్వం ఒక నియమం ఉండేది ఎలా అంటే వేదం చదువుకున్నవాడు కాళ్ళకి చెప్పులేసుకో ఈ అలాగే ఈ దీక్షాధారణ చేసేవాళ్ళు కానీ ఇలాంటి వైదిక జీవనాన్ని జీవించేవాళ్ళు కానీ కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదని ఒక నియమం ఏమిటండి గొడవలు అని ఎవరైనా అడిగే అనుకో చాలా విషయం ఏమిటి ఒక ప్రాణహాని చేసి ఆ ప్రాణహాని ద్వారా వచ్చిన చర్మంతో కుట్టినటువంటి చెప్పులు అటువంటి దాంట్లో కూడా పాపం ఉంటుంది ఆ ప్రాణహాని చేయ చేయడానికి కారణం అవ్వకూడదు ఒకవేళ చనిపోయిన జంతువు చర్మమే తెచ్చానండి అన్నా కూడా అది నువ్వు ధరించడం వలన వచ్చినటువంటి స్పర్శ దోషం ఏదైతే ఉంటుందో అది నీకు అనువర్తింపజేయబడుతుంది అన్న సూక్ష్మమైన దృష్టితో చెప్పబడింది కావాలంటే చక్క చక్క చెప్పులు వేసుకోవచ్చు నువ్వు పావుకోళ్ళు అని చెప్పి అంటాడు ఇది ఉపనయన కాలంలో చెప్తారు బ్రాహ్మలకి దేశం ఏమిటంటే బ్రాహ్మలంటే వేద పాఠం వేదం చదువుకోవడం పఠనం పాఠనం యజనం యాజనం దానం ప్రతిగ్రహణం ఇవి మాత్రమే వారి కర్మలు అంతకు మించి ఈ షట్ కర్మలు చేయడమే బ్రాహ్మడి పనికి పఠనము పాఠనం వేద పాఠనం తను తాను నేర్చుకోవడం ఇతరులకు నేర్పడం యజనం యాజనం అంటే తాను యజ్ఞం చేయడం ఇతరుల చేత యజ్ఞాలు చేయించడం ఇది రెండో పని రెండు మూడో జంట ఉంది అదేంటంటే దానం ప్రతిగృహ్యత తాను దానం ఇచ్చుకోవడం లేదా తాను దానం ఇవ్వడం సరే ఈ ఈ ఆరింటికి షట్కర్మలని పేరు ఈ షట్కర్మలు చేసేవారెవరో వారు బ్రాహ్మలు వీటికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని ఒక పద్ధతి అమ్మా సరే వీళ్ళకి అనేక యమనియమాలను ఏర్పరిచారు ఆ యమనియమాలను పాటిస్తూ ఉంటారు వాళ్ళు మరి ఇంకెవరికీ లేవా యమనియమాలు ఆయా స్థాయి భేదాన్ని బట్టి సాధన భేదాన్ని బట్టి స్థితి భేదాన్ని బట్టి వికాస భేదాన్ని బట్టి వివేకాన్ని బట్టి యమ నియమాలను మనం సేకరిస్తారు సామర్థ్యాన్ని బట్టి ఏమంటే ఇంత విస్తారంగా ఇంత విస్తృతిగా చెప్తే ఇందులో మమ్మల్ని ఏం చెయ్యమని ఏం చెయ్యొద్దని అందుకని ఆత్మ విచారణ ఏం చెప్పింది ఇప్పుడు సులభంగా చెప్పింది ఆయన లోపల బయట వ్యాపకమై ఉన్నది ఒకటే ఆ ఉన్న ఒక్క వస్తువుని పట్టుకో వస్తు నిశ్చయ జ్ఞానాన్ని ఆత్మ వస్తువు అనే ఒకే వస్తువే నీలోపల విషయంగాను ఉంది నీ బయట వ్యవహారంగా కూడా ఉంది నీ లోపల చైతన్యంగాను ఉంది నీ బయట ఇంద్రియాలుగా కూడా ఉంది బ్రహ్మాండ వ్యాపకమై ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో పిండాండ ఉన్న చైతన్యం కూడా ఒకటే ఇక్కడ అక్కడ వస్తు ఒకటే లేదు లక్షణ భేదం లేదు సామర్థ్య భేదం లేదు గుణభేదం లేదు క్రియాభేదం అంతకంటే లేదు ఈ మూడింటి ఈ ఐదింటిలో ఎప్పుడైతే నువ్వు భేదాన్ని చూడటం మొదలు పెట్టావో అప్పుడు నువ్వు జీవుడు అయ్యావు ఈ ఐదింటిలో నువ్వు ఎప్పుడైతే భేదాన్ని చూడకుండా అభేదంగా ఉన్నావో అప్పుడు ఆత్మనిష్ఠుడు అయ్యావు ఏమంటే నేను ఆత్మనిష్ఠుడి రెండ తెలుసుకోవాలి వస్తు లక్షణ గుణ క్రియ రూప వస్తు లక్షణ గుణ క్రియ రూప లేక ఫలిత రూపస్థానంలో ఫలితమైన పెట్టుకోవచ్చు ఫలితం కూడా సరిపోతుంది వస్తు గుణ లక్షణ క్రియ ఫలిత ఇవి ఐదింటిలో అభేదత్వాన్ని ఎవరైతే చూసాడో ఒక ఆత్మనిష్టం ఎవడైతే భేదభావాన్ని కలిగి ఉన్నాడో వాడు సింపుల్ అది ఆ భేదభావం ఎందువల్ల వచ్చిందట వస్తు లోపల ఒకటి ఉన్నది బయట ఒకటి మనది వేరే పరాయి వేరే అంతే ఇంకంతే ఆవిడ వాళ్ళ ఇంటి నుంచి పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చిందండి వస్తే ఇప్పుడు ఆవిడ పుట్టినంటి వారిని వదిలేయవలసిన అవసరం లేదుగా అందరినీ మనవారని చెప్పొచ్చుగా మెట్టింటి వారిని మనవారని చెప్పొచ్చు పుట్టినంటి వారిని మనవారని చెప్పచ్చు ఇందులో ఒకరిని మనవారిని ఒకరిని పరాయి వారిని చెప్తే ఏమైంది ఎవరిని మనవారన్నా ఎవరిని పరాయి వారన్నా భేదభావం పాటించినట్టు ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలన్నమాట చూడండి ప్రతి వస్తువు దగ్గర మన పరాయి రెండుంటాయి అంటే ప్రాథమిక దశలో ఉండద్దాండి మరి గార్డెన్లు ఉండాలి లేకపోతే ఇంద్రియ వికాసం రాదు కదా సత్వగుణ ప్రధానంగా సమదర్శన ప్రధానంగా స్వరూప జ్ఞాన ప్రధానంగా వాడు ఎదిగేంత వరకు ఇంద్రియ వికాసం విషయ వికాసం వచ్చేంత వరకు మాత్రమే అది ఉపయుక్తం విషయ వికాసం వచ్చేసిన తర్వాత ఏం చేయాలి మరి